కీర్తన మూడు వందల ఇరవై రెండు చొరికిన ఎప్పుడే తుదగాకం మరుగకు మెన్నడు మరి మనసా తను భోగంబుల తనిపిన పిమ్మటం వెనుకొని హరితడవేనంటే తినమును తను ఇంద్రియములచలమి తనియుటం ఎన్నడు తగు మనసా తెరమగునాసలతిరిన పిమ్మట తెరలి విరతి బొందేనంటే మరళనిం ఆశామయమీ చిత్తము విరతి ఎన్నడి కవెడమనసా ముదిశన పిమ్మట ముగిం శ్రీవేంకట తదయుగలు తూ ఇత్తలునంటే హృదయము శ్రీవేంకటేశ్వలవిదీ ఇది గనుటన్నడు ఈ మనస